కీర్తన రెండు వందల మూడు తెగక పరమునకు తెరువులేదు పగయెల్లా విడువక భవము బోదు కన్నుల ఎదుటనున్న కాంచనముపై మమత ఉన్నంత తడవు మోక్షమునకూడదు అన్నముతోడిరుచుల అలమటగలదాకా పన్నిన సుజ్ఞానము పదిలము కాదు నున్న కాంతల భ్రమగల కాలము మిక్కిని శ్రీహరి భక్తి మెరయలేదు ఎక్కసపు సంసార విధి ఉన్నంత తడవు నిక్కి పరమ ధర్మము నిలుకడ కాదు చిత్తములో పలి పలు చింతలు మానినదాకా సత్తుగా వైరాగ్యము సమకూడదు తల శ్రీ వెంకటేశుడేలిన దాసులకైతే అతివైకుంఠ పదవి అప్పుడే కలదు